ఈ విధంగా నన్ను నివసం పెట్టి ఒప్పుకోలేదు ఆయన అంటే నేను అన్నది అది దిద్దుతారా దిద్దరా నేను దిద్దాను అలాగే ఉండాలన్నారా సరైతే అలాగే కానీ సో ఈ విధంగా మానవుడు అనాత్మయందు ఆత్మభావనతో గట్టిగా నిండుకుని ఉంటాడు వాడి దగ్గరికి వెళ్ళి ఆత్మశుద్ధ చైతన్యము దేహము ఆత్మ కాదు అని చెప్పారనుకోండి బ్యూటీ కంటెస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం తెలుసుకుంటారు కానీ సో కొంతమంది అలా ఉంటారు బ్యూటీ కంటెస్టే అక్కర్లేదు మన వాళ్ళలో కూడా ఆ దేహమునందు అభిమానము చాలా దృఢంగా ఉంటుంది వర్ణాభిమానము ఇంకా గట్టిగా ఉంటుంది మూల వేదాంతం వల్లిస్తూనే ఉంటారు కానీ నా వర్ణాశ్రమాచార ధర్మ ధర్మా నినాహం అనేదో శంకరాచార్యులు ఏవో ఉంటాయి వాక్యాలు దాన్ని అసలు వీడు ఏ లేనట్టుగానే పట్టించుకోరు అని అవి అసలు లేనట్టే పిక్చర్లు సో ఈ విధంగా ఏవో అభిమానాలు పురుషాభిమానము స్త్రీ అభిమానము దురభిమానము అని పేరు వీటికి ఇలాంటి అభిమానాలు పెట్టు కూర్చుంటాడు వాడిని కండెమ్ చేస్తే ఉపయోగం ఏమిటి కండెమ్ చేయకూడదు వాడి తప్పు వాడికి అందుకునేట్లా చేయాలి దానికే అర్హత ఉంటాయి అందుకోసం శృతి ఏం చేస్తుందంటే ఒకేసారి అల్టిమేట్ సత్యాన్ని చెప్తే వీడు అందుకోడని అందుకోలేడని కొద్ది ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు వీడిని పైకెక్కించే ప్రయత్నం చేస్తుంది కంచిత్ విశేషం అనాల్య ఆపోజిట్ ఏ విశేషాన్ని పట్టుకోకుండగా సహస హఠాత్తుగా అంతరతమ ప్రత్యేగాత్మ విషయా కర్తం అశక్య నీవు దేహము కాదు నేను దేహం అని అనుకుంటూ ఉంటాడు వాడు నీవు దేహము కాదు నీవు దేహము కంటే ఇతరములైన అనాత్మల కంటే అంతరతమము ఇన్నర్మోస్ట్ ఏ ప్రత్యగామ శుద్ధ చైతన్యము దేశకాలాతీతము కలదో అది నీవోని చెప్పేదనుకోండి వీడు అందుకోలేకపోతాడు వీడికి నిరాలంబనంగా వీడు ఏదీ అందుకోలేడు ఏదో ఒకటి ఆలంబనం చేయాలి ఏదో ఒకటి పట్టుకుందుకు ఇవ్వాలి మనస్సు చాలా చంచలంగా ఉన్నవాడికి ఆ మనస్సుకి ఒక ఆలంబనాన్ని ప్రొవైడ్ చేయాలి అలాగే జ్ఞానము ధ్యానంలో అలా చేస్తాం ఆలంబనాన్ని ఇస్తాం అలాగే జ్ఞానం విషయంలో వీటి తీవ్రమైనటువంటి అజ్ఞానంలో బాగా గాఢమైన అజ్ఞానంలో మునిగి ఉన్నవాడికి హఠాత్తుగా ఒక్కసారిగా సహస నీవు ఆంతరతమ ప్రత్యగా బ్రహ్మవే అని చెప్పి అనుకో నువ్వే బ్రహ్మవే అని అంటే వాడి దెబ్బలాటికొస్తుంది పైగా నువ్వే బ్రహ్మమేనే మాకు ఇండియాలో అంటే పర్వాలేదు ఇండియా సరిహద్దులు దాటి ఏ సౌదీ అరేబియాకు వెళ్ళి నువ్వే బ్రహ్మమే అంటే వాళ్ళేమో బ్లాస్వామి కేసు కింద పాకిస్తాన్లోనే పాకిస్తాన్లో మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి అయ్యా నువ్వు బ్రహ్మమయ్య నువ్వు పూర్ణ స్వరూపుడువి ఆనంద స్వరూపుడివి అని నువ్వన్నారనుకోండి అంటే వాడు వెంటనే బ్లాస్పమీ లాస్ కింద అరెస్ట్ చేస్తాడు ఎందుకంటే నువ్వు బ్రహ్మవి కాదు నువ్వు అల్లా యొక్క భక్తుడవి బ్రహ్మ అల్లానే వీడు ఈ స్టాకింగ్ ఎగెనిస్ట్ అని బ్లాస్ఫమీ లాస్ కింద మిమ్మల్ని అరెస్ట్ చేసి ఇస్తారు అరెస్ట్ చేసి జైలు పెడితే డెత్ పెనాల్టీ ఇస్తారు ఈ ఒక మిషనరీకి అలా డెత్ పెనాల్టీ ఇచ్చారు సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ కాబట్టి హఠాత్తుగా వాడికి అలా చెప్పకూడదు వాడికి ఒక ఆలంబనాన్ని చూపింది అందుకోసం ఆలంబనం లేకుండా బోధించుట కర్తు అశక్య సంభవము కాదు ఇది ఈ కారణంగా అందాం ఇది దృష్టశరీరాత్మసామాన్యకల్పనయా శాఖాగ్రచంద్రదర్శనవత్ అంతఃప్రవేశయన్నాహీతి హేతో హఠాత్తుగా ఏ ఆలంబనము లేకుండా ఫైనల్ ట్రూత్ వాడికి చెప్పేస్తే వాడికి అర్థం కాదు కనుక హేతు వాడిని ఏం చేయాలి దృష్ట శరీరాత్మ సామాన్య కల్పన దృష్ట వాడి అనుభవంలో ఉన్నది ఏమిటంటే శరీరమే ఆత్మ ఇది వాడి అనుభవంలో ఉంది ఇది వాడు ఒక్కడ అనుభవంలోనే లేదు సామాన్య అందరి అనుభవంలోనూ ఇదే ఉంది దీనినే కల్పించుట కల్పించుట అంటే ఇక్కడ ఉపన్యసించుట అనర్థం దీన్నే ప్రసంగించుట లేనిదాన్ని ఊహిస్తే కల్పన అవుతుంది కానీ ఉన్నదాన్నే చెప్తే కల్పన అంటే ఊహ ఎందుకు అవుతుంది ఉన్నదాన్నే ప్రసంగం కాబట్టి కల్పనయా అంటే ప్రసంగేనా కాబట్టి దృష్ట శరీరాత్మ సామాన్య ప్రసంగేనా అందరి చేతలో అనుభవంలో శరీరమే ఆత్మ అని సామాన్యంగా సమానంగా అందరూ సమానంగా స్వీకరింపబడుతోందే ఆ కల్ ఆ స్వీకారము ఆ ధారణని ప్రసంగించి తద్వారా వాడిని కొంచెం లోపలికి తీసుకెళ్ళాలి దీనికే శాఖాగ్ర చంద్ర దర్శనవత్ చంద్రుణ్ణి చూపించాలి ద్వితీయ చంద్రుణ్ణి చూపించాలి ద్వితీయ చంద్రుడు అంటే శుక్లపక్ష ద్వితీయ రెండవ తిథి విధి నాటి చంద్రుడు విదీయ చంద్రుడు ద్వితీయ పలకడం కష్టమైతే అది విధి అయి ఆ వాయిటూను దా పడిపోయి విధి అయిపోయింది సో ద్వితీయ చంద్రుణ్ణి చూపించాలి వాడికి ద్వితీయ చంద్రుని చూపించాలంటే ఆకాశం గేస్ట్ చూపిస్తే ఎక్కడ ఎక్కడెక్కడ అంటాడు ఆ మేఘాల్లోనూ అక్కడ దొరకదు అందుకోసం ఈ శాఖలు రెండు శాఖలు ఇలాగా బ్రేక్ అయ్యి వీలాగా ఉన్న చోట ఆ గ్యాప్ను చూపించి ఆ గ్యాప్ గుండా ఆకాశం గేస్ట్ చూడరా అంటే ఎందుకంటే ద్వితీయ చంద్రుడు అలా ఉదయిస్తూ ఉంటాడు అలా ఉదయిస్తాడు అలా అస్తమిస్తాడు ఐదే నిమిషాలు ఉంటాడు ఏంటంటే ఎక్కడంటే ఎక్కడంటే కనపట్టలేదంటే ఎదురుకుండా దైవాద్భవ చెట్టు మామిడి చెట్టు ఉంది ఆ మామిడి చెట్టు కొమ్మలు ఇలా ఉన్నాయి ఆ రెండు కొమ్మల మధ్యలో ఉంచి చూస్తే తక్కువ నీకు కనపడుతుంది అందుకోసం ఎలా చెప్తారు అదే మామిడి చెట్టు ఆ రెండు కొమ్మలు ఉన్నాయి చూసావా వి అని చూశాను దాని మధ్యలో ఆ వి నిఠారుగా చూడు అంటే చూసి మొట్టమొదటి వాడు మామిడి కొమ్మలను చూస్తాడు వీని చూస్తాడు ఆ తర్వాత దానిని చూసి తద్వారా చంద్రుని దర్శిస్తాడు దీనికి శాఖాగ్ర చంద్రదర్శన న్యాయం అంటారు ఆ న్యాయాన్ని అనుసరించి ముందు దేహము దేహమో ఆత్మ అనుకుంటున్నావు అవునండి అలాగే అనుకుంటున్నానండి ఓకే వెరీ గుడ్ అని అలాగా వాడికి బోధించటం అయితే అక్కడితో ఆపేయకూడదు అంతః ప్రవేశ దేహమే ఆత్మ అనుకుంటున్నాడు చాలా స్థూల బుద్ధి అక్కడి నుంచి వాడిని సూక్ష్మంలోకి తీసుకువెళ్ళాలి అంతహ ప్రవేశ తీసుకువెళ్ళాలంటే ముందు స్థూలాన్ని నిరూపించి దీనికంట పైన ఒకటి ఉంది గమనించరా దీనికంటే లోతులో లోపల ఒకటి ఉంది గమనించరా అని సూక్ష్మం దగ్గరికి తీసుకువెళ్ళటం కోసం శృతి ఈ విధంగా మాట్లాడుతోంది ఏమని తస్యమే వశిర ఎట్సెట్రా వశిర తరుషస్ అన్నరసమయ ఇదమే వశిర ప్రసిద్ధం సో తస్యా అంటే అపురుషునికి పురుషోన్నర సమయ అపురుషుడు ఎటువంటి పురుషుడు అన్నర సమయ అన్నరస వికారమైనటువంటి దేహముతోటి తాదాత్మ్యాన్ని చెంది ఉన్న పురుషుడు వాడికి శిరహ తలకాయ ఏది శిరస్సు ఏది ఇదే ఇంకేది ఇదమేవ శ శిరహ ఇప్పుడు ఇక్కడ రూపకము అని ఉంటుంది రూపకము అంటే శిర ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు రథదృష్టాంతం ఉంది రథ మెటఫర్ ఉంది అక్కడ రథము రథము దేహమే రథము అక్కడ దేహమునందు రథత్వాన్ని కల్పిస్తారు ఎందుకంటే దేహం రథం కాదు కదండి దేహం దేహమే కానీ రథం ఎందుకైంది దేహమునందు రథదృష్టిని చేయుము అది మెటఫర్ అది ఇది ఒకటైతే ఇంకా మెటఫర్ ఏమిటి ఒకటి కానప్పుడే మెటఫర్ ఉంటుంది సో అలాగంటే మెటఫర్ వచ్చి చోట మనం మెటఫర్లో అర్థం చేసుకోవాలి రథాన్ని చూపించి ఇది రథము అంటే ఇంకా అది మెటఫర్ ఏ దాంట్లో రథాన్ని చూపించి రథము అలాగే ఇక్కడ కూడా దేహాన్ని చూపించి నువ్వు దేహము అంటూ ఉంటే ఇంక దాంట్లో మెటఫర్ ఏముంది ఇక్కడ మెటఫర్ ఏం లేదు దీని తర్వాత అన్ని మెటఫర్స్ ఇది ఒక్కటి మాత్రం మెటఫర్ కాదు అంచేతనే ఇదమేమ శిర ఇంకా ఎదరెదర మెటఫర్స్ వస్తాయి ఇంకా అక్కడ అన్నదించి లోపలికి వెళ్తాం లోపలికి వెళ్ళేప్పటికీ ఇంకా అక్కడ మీరు దేహంలాగా గ్రాస్గా చూపించేది ఏమి ప్రాణశక్తి ఉంటుంది ఆ ప్రాణశక్తిలో ఇది శిరస్సు ఇది కాళ్ళు అనుకో అని చేయాల్సి యింగ్ వెరే సార్ శిరస్సును చూపించి ఇది శిరస్సు అనుకో ఇది శిరస్సు అనుకో ఎందుకు శిరస్సే అని తెలుస్తూనే ఉంది సో ఇక్కడ ప్రసిద్ధం ఇక్కడ మెటఫర్ లేదు ఇదమేవ శ ఇదే ఈ శిరస్సే ఇదే శిరస్సు తర్వాత ప్రాణమయానిషూ అశిరసం శిరస్వదర్శనాత్ ంగో మా మాభూత ఇది ఇదమేవ శిరచ్యతే శంకర భాష్యం చాలా గంభీరంగా ఉండడమే కాకుండా ప్రసన్నంగా కూడా ఉంటుండే చాలా అందంగా ముద్దుగా ఉంటుంది సో ఎలా ఉంటా ఎలా అంటారో చూడండి నెక్స్ట్కి వెళ్ళారనుకోండి ప్రాణమయ కోశము రాబోతోంది ప్రాణమయ ఈ ప్రాణమయం దగ్గరికి వెళ్ళేప్పటికీ అక్కడింక శిరస్సే ఉండదు ప్రాణము అంటే లైఫ్ ఫోర్స్ శరీరానికి ఫిజికల్ బాడీకి తలకాయి మెడకాయి అనే విభాగం కానీ లైఫ్ ఫోర్స్కి విభాగం ఉండదు విభాగం లేకపోయినా ఈ ఫిజికల్ బాడీ ఎందు ప్రకటమవుతోంది కనుక దాన్ని కూడా ఒక ఫిజికల్ బాడీ ఆకారమును దాని ఎందు ఆరోపణ చేస్తాం అక్కడ మెటఫర్ చేస్తాం ఎప్పుడైతే ఫిజికల్ బాడీ ఆకారాన్ని ప్రాణం మీద మీరు మెటఫర్ చేశారో అప్పుడు దానికి శిరస్సు చేతులు కాళ్ళు మొదలైనవి కల్పిస్తాం అప్పుడు కల్పించేప్పుడు శిరస్సు కాని దానిని ఇది శిరస్సు అనుకో అని ఆ శిరస్సు కాని దానిని చూపించి ఇది శిరస్సు అనుకోవాంతసేపు ప్రొటెస్ట్ చేయకో శిరస్సు అని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి అశిరస్వాం శిరస్వ దర్శనాత్ అక్కడికి వెళ్ళేప్పటికీ శిరస్సు తస్యజురేవ శిర యజుర్వేదం శిరస్సు ఆ విధంగా అధర్వాంగిరసపుచ్ఛం ప్రతిష్ట కాళ్ళు చేతులు అధర్వ వేదం ఇది ఇది దాంట్లో అది శిరస్సు అది శిరస్సు కాదు దాని ఎందు శిరస్త్వ కల్పన ఉన్నదే ఇక్కడ కూడా ఉందనుకుంటావేమో నువ్వు అక్కడ కల్పన రూపకం కాబట్టి ఇక్కడ కూడా కల్పనారూపకం అనుకునేవంతటి అనగాడువే నువ్వు నాకు తెలుసు ఇహాపి తత్ప్రసంగో మాభూత్ ఇక్కడ కూడా అలాంటి ఎక్స్ట్రాపులేషన్ ఏం చేసుకోకు అని చెప్పడం కోసము ఇదమేవ శిరహ ఇది చుచ్యతే ఇదే ఈ శిరస్సే శిరస్సు ఈ కాళ్ళే కాళ్ళు ఈ చేతులే చేతులు అని చెప్తా ఉంది ఇక్కడ ఏవం పక్షాదిషు యోజన శిరస్సుకి అప్లై చేసిన రూలే చేతులు కాళ్ళు మొదలైన వాటికి వర్తిస్తుంది ఓ తోక కూడా ఒకటి వస్తుంది ఈ తోక గురించి దాని గురించి నేను చెప్తాను నవ్ టైమ్ ఈజ్ కమింగ్ ఫర్ ఆల్ దాట్ సో ఏం పక్షాదిషు కుడి కుడి రెక్క ఎడమ రెక్క పక్షి దృష్టాంతంలో పక్షి అంటే పక్షములు కలది పక్షౌ అశ్య పక్షి నకారాత్మకేసుకుంటాం గుణము గలవాడు గుణి అన్నట్టుగా సో పక్షములంటే రెక్కలు రెక్కలు గలది పక్షి సో ఈ పక్షి దృష్టాంతం రాబోతుంది సో న్యూ హాల్ దాట్ అక్కడ ఏమవుతుందంటే రూపకం ఉంటుంది శిరస్సుకి చే పక్ష రెక్కలు తోక ఇలాంటి రూపకాలన్నీ వస్తాయి ఇక్కడ మాత్రం ఏ రూపకం ఒక్కర్లేదు ఉన్నది ఉన్నట్టుగానే స్వీకరించుతాము అలాగే ఇక్కడ నిజమైన శిరస్సే శిరస్సు అనబడుతోంది అలాగే నిజమైన రెక్కలే రెక్కలంటే పక్షములే పక్షములుగా స్వీకరింపబడతాయి వాస్తవమైన పుచ్చమే పుచ్చంగా ఇక్కడ స్వీకరింపబడుతుంది అని ఆ విధంగా మీరు యోజన చేసుకోవాలి యోజన చేసుకోవాలంటే అన్వయించుకోవాలి ఏం పక్షాదిషు యోజన అయం దక్షిణ పక్ష అయం దక్షిణోబాహు పూర్వాభిముఖ దక్షిణపక్ష ఇది ఎడ ఇది కుడిపక్షము పక్షము అంటే చెయ్యి అనుకోండి రెక్కలాంటిది చెయ్యే సో ఇది కుడిపక్షము పక్షము అంటే భాగము సో ఇది కుడి అంటే ఈ దక్షిణ శబ్దం చేతను తర్వాత ఉత్తర శబ్దం కూడా వాడబోతున్నారు సో ఈ దక్షిణ ఉత్తరాలు నార్త్ సౌత్ వాడుతున్నావు నార్త్ సౌత్ కుదరాలంటే మీరు తూర్పు వైపు నిలబడితేనే కుదురుతుంది మాకు చిన్నప్పుడు తూర్పు పొడమరా సందేహం ఉండేది అప్పుడు మా మాస్టర్ ఏమని చెప్పారంటే దక్షిణ ఉత్తరం సందేహం కూడా ఉంటుంది కదా నువ్వు సూర్యుడికి అభిముఖంగా నిలబడు నిలబడితే నీ ఎడమ చెయ్యి ఉత్తరము గుడి చెయ్యి దక్షిణము నీ వీపు భాగము పశ్చిమము అని మాకు చిన్నప్పుడు చెప్పారు మేము అలా నేర్చుకున్నాం సో ఇక్కడ కూడా అదే పూర్వాభిముఖస్య నువ్వు తూర్పుగా నిలబడినప్పుడు నీ కుడివైపు భాగము దక్షిణము దక్షిణపక్ష కుడివైపు ఏముంది తూర్పుగా నిలబడితే కుడి కాబట్టి ఇది దక్షిణపక్షము ఇట్ ఈజ్ ఇండియడ్ దక్షిణపక్ష ఇట్ ఈస్ టేకెన్ యాజ్ దక్షిణపక్ష తర్వాత అయం సంయోబాహు ఉత్తరపక్ష అయముత్తరపక్ష ఇప్పుడు అయం అంటే ఇంకా దక్షిణ అని కాదు ఉత్తర సో సవ్య ఎడమచేయి అయం సవ్య బాహు ఎడమచేయి ఉండే ఇది ఉత్తరపక్ష ఉత్తర దిక్కు నుండి ఉండేటువంటి పక్షము తూర్పుగా నిలబడితే ఇది దక్షిణ దిక్కు నుండి ఉండే పక్షం ఇది ఉత్తర దిక్కు నుండి ఉండే పక్షం అంచేత నడిచేప్పుడు కూడా ఈ పక్షాలు పక్షి ఎగిరేపుడు ఎలాగైతే ఎగురుతుందో రెక్కల్ని ఊపుతో ఎగురుతుందో నడిచేప్పుడు వీడు రెక్కలు రెక్కలతో దృష్టం తర్వాత ఇప్పుడు తర్వాత ఏముంది అయమాత్మా అని ఉంది అయం మధ్యమో దేహభాగ్యో ఆత్మా అంగానాం అది ఈ మధ్యమ దేహ భాగము ట్రంక్ అంట ఇది ఆత్మా ఆత్మ అంటే ప్రధానమైన భాగము సో మిగిలిన అవయవములన్నింటికి కూడా దిస్ ఈజ్ ద సెంట్రల్ పోర్షన్ ద మెయిన్ పోర్షన్ అంగానాం ఆత్మ ఇప్పుడు కాళ్ళు ఉన్నాయి వీటి ఆత్మ ఎక్కడుంది ఇక ఎక్కడ ఉంది ఎందుకంటే గుండె ఆహారములకు సంబంధించిన జఠర వ్యవస్థ అంతా కాబట్టి కాళ్ళ యొక్క ఆత్మ ఇదే ఈ మధ్య భాగం చెవుల ఆత్మ ఇదే తలకాయ ఆత్మ అన్నిటికీ ఆత్మ ఇదే ఇక్కడి నుంచే రక్తప్రసారము అన్నీ కాదండి బ్రెయిన్ ఆత్మ అంటే ఆఫ్ ఆ కాన్సెప్ట్ వేరు ఇంకో చోట అలా చెప్పొచ్చు చెప్పి పద్ధతి ఒకటి ఉంటుంది ఒక స్టాండ్ పాయింట్ ఒకటి ఉంటుంది సో శిరస్సు శిరస్సుగానే స్వీకరించం కనుక ఇది ఆత్మ మధ్య భాగము ఆత్మ అని శృతి కూడా అలాగే వర్ణించింది మధ్యం హ్యషాం అంగానామాత్మా అది మధ్యం అంటే శరీరమధ్య భాగము ట్రంక్ ఏషాం అంగానాం ఆత్మ ఈ అవయవములన్నింటికి ఆత్మయగుచున్నది అని ఆత్మరూపంగానే శృతి ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదండి ప్రధాన భాగము సో ఆత్మరూపంగానే మధ్య భాగాన్ని శృతి ప్రతిపాదించింది ఇక్కడ కూడా అదే అర్థం ఇది శృతే తర్వాత ఇప్పుడు ఇంకే ఇదం పుచ్చం ప్రతిష్టానం ఉంది ఇదమితి నాభేరథస్తాత్ ప్రతిష్ట ఇదం పుచ్చం ఇదం అంటే నాభి నుండి క్రింద భాగం అంటే అబ్డమెన్ సీట్ థైస్ లెగ్స్ ఫీట్ ఇదంతా కూడా ఇదం శబ్దం చేత చెప్పబడుతుంది ఇది ప్రతి పుచ్చం ఇది పుచ్చం అంటే తోక పుచ్చమంటే నిజంగా తోక అనుకున్నారు ఆయన అంటున్నారు పుచ్చమివ పుచ్చం తోకంటే నిజంగానే తోక కాదండి తోకలాటిది తోక వంటిది తోకతో పోల్చాడు అని అర్థం ఏంటండి పోల్చడానికి ఇంకంతకంటే ఇంకేం దొరకలేదా ఏమంటే అధోలంబన సామాన్యాత్ యథాగోపు సో ఆ ఉందనుకోండి ఆవు శరీరం నుంచి ఏ రకమైనటువంటి ఆధారము లేకుండా అలా వ్రేలాడుతూ ఉంటుందే అది పుచ్చం గోఫ్ పుచ్చం అక్కడ పుచ్చము యథార్థంగా పుచ్చమే ఇక్కడ పుచ్చమి పుచ్చం ఎందుకంటే అక్కడ అధోలంబనం ఉన్నది కదా పుచ్చము అంటే అధోలంబనము క్రిందకం వేలాడేది అని ఒక సెన్స్ మనకు ఉంది కదా ఆ సెన్సే ఇక్కడ అప్లై అవుతోంది సో నాభి నుండి ఇట్ ఈస్ జస్ట్ హ్యాంగింగ్ డౌన్ దేర్ లైక్ ఈవెన్ ది ది పుచ్చమ్ ఆఫ్ దైల్ ఆఫ్ ఎ కౌ ఈస్ హ్యాంగింగ్ డౌన్ సిమిలర్లీ ఇన్ ఏ పర్టికులర్ స్టాండ్ పాయింట్ దిస్ లెగ్స్ ఆర్ ఇన్ ఏ వే హ్యాంగింగ్ డౌన్ దేర్ ఫోర్ దిస్ ఈస్ కాల్డ్ పుచ్చమ్ మీన్స్ పుచ్చమ్ పుచ్చమ్ వేదంలో ఎత్కించి సామ్యాన్ని తీసుకుని ఒక్క పిసరంత సామ్యం ఉంటే చాలు సరిపడుతుంది అంతే దాంతో దీన్ని పోల్చేస్తా ఒక్క పిసరంత సామ్యం ఉంటే చాలు ఇప్పుడు ఈ పాచికలు ఉంటాయి చూడండి పాచికలు అంటే అవి ఇంట్లో వాడతారు డైస్ ఈ కెసీనోల్లోనూ వాటిల్లోనూ కూడా వాడతారు వాటి పూర్వం వే పడేవారు వాటిని డబ్బాలో వేసి ఇలా ఇలా అని వేస్తూ ఉండేవారు ఇప్పుడు కెసీనో వాటిల్లోనూ కూడా అలా చేస్తూ వేస్తూ ఉంటారు ఈ పాచి పాచికకి నాలుగు ఫేసెస్ ఉంటాయి ఫోర్ ఫేసెస్ కొన్నింటికి సిక్స్ ఉంటాయి ఇది టెట్రహేట్రోల్ పాచిక వేదంలో ఉన్న పాచిక ఇది అక్షము అంటారు అక్షద్యూతం ఈ అక్షము టెట్ర హీటర్ టెట్రహీటర్కి ఎన్ని ఫేసులు ఉంటాయి నాలుగు ఒక ఫేస్ మీద నాలుగు నాలుగు చుక్కలు కొడతాడు ఇంకో ఫేస్ మీద మూడు చుక్కలు కొడతాడు ఇంకో ఫేస్ మీద రెండు చుక్కలు కొడతాడు ఇంకో ఫేస్ మీద ఒక చుక్క కొడతాడు ఈ నాలుగు ఫేస్లకి పేర్లు ఏమిటో తెలుసిన నాలుగు చుక్కలు ఉన్నదానికి క్రతము పేరు మూడు చుక్కలు ఉన్నదానికి త్రేత రెండు చుక్కల దానికి ద్వాపరము ఒక చుక్కదానికి కలి అని ఏమిటండి కృత త్రేత ద్వేపరీ అంటే ఈ యుగముల సంఖ్యలో నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల ఒక యూనిట్ ఆ యూనిట్ ఒకటి ఉంటే కలి రెండుంటే ద్వాపరం మూడు ఉంటే త్రేత నాలుగుంటే కృత కాబట్టి అక్కడ నాలుగు మూడు రెండు ఒకటి ఉన్నాయి కదా ఇక్కడ కూడా నాలుగు మూడు రెండు ఒకటి ఉన్నాయి కదా అని చేత ఇవి ఓవర్ని పోలిక కూడా ఇది ఎక్కడ అలా చేస్తావు పోలికంటే అంతే నాలుగు మూడు రెండు ఒకటే అనే సంఖ్యా సామాన్యాన్ని బట్టి వా ఈ ఫేసెస్ని ఈ డైస్ యొక్క ఫేసెస్ని యుగములతో పోలుస్తాము అని చాంద్రోగ్యోపనిషత్తులు ఇది ఒక పెద్ద ప్రసంగం కాబట్టి సో వేదంలో ఎత్కించి సామ్యం ఉంటే చాలు ఓ పిసరంతా పోలుకుంటే చాలు అది ఇదే అని చెప్పేస మనిషిని పట్టుకునే పక్షి అనేసేయటానికి కూడా అదే ఆ విధంగానే ఇలా రెండు ఉన్నాయి తోకలా ఉంది ఇది తలకాయిలా ఉంది వీడు ముందుకు వెళ్ళిపోతున్నాడు అది ఏ పక్షి అలాగే వెళ్ళిపోతుంది దట్ ఈజ్ వన్ సామ్యం సో అధోలంబన సామాన్యాత్ యథా గోఫ్పుచ్ఛం అధహాలంబతే తథా వీడికి కూడా కిందకి వేలాడుతున్నట్లుగా ఉంది కనుక ఇదే పుచ్చము అయితే కేవలం పుచ్చం మాత్రమే కాదు అది ప్రతిష్ట కూడా పుచ్చం ప్రతిష్ట పక్షికి కూడా పుచ్చమే ప్రతిష్ట నావిగేటర్ ఈజ్ పుచ్చమో ఉంది ఓకే పక్షి కింద ఉండాలి కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళాలి అంటే ఈ పక్షాలతో పాటుగా పుచ్చం కూడా దాన్ని నిలబెడుతుంది డైరెక్షన్లో లేకపోతే డైరెక్షన్ ఉండదు దానికి డైరెక్షన్ లేకపోతే ఇలా ఇలా పల్టీలు కొట్టుబడిపోతుంది ఈ కొత్తగా పుట్టిన పక్షి ముందు ఎగరడానికి రెక్కలు ఎలా అంటుందో కొంచెం పైకిళ్ళు కింద పడిపోతుంది ఎందుకంటే పుచ్చాన్ని వాడడం చేతకాలేదు దానికి కాబట్టి పుచ్చ్యాన్ని వాడడం చేతనైనప్పుడే అది ఆకాశంలో నిలబడుతుంది రెక్కల్ని ఊరికే ఇలా ఇలా అనే ఎక్కర్లేదు అస్తమానం ఉరికే డైవింగ్ ఎప్పుడో ఒకసారి అలాగ క్రూజింగ్ స్పీడ్లో ఉన్నప్పుడు ఆ రక్షణ అలా అట్టు పెడితే చాలు పుచ్చంతో డైరెక్షన్ చూసుకుంటూ పెడిపోతుంది కాబట్టి పుచ్చము ఇట్ ప్రొవైడ్స్ స్టెబిలిటీ అలాగే మనిషికి ఈ పుచ్చ సదృశమైనటువంటి కాళ్ళు మొదలైనవి ఉన్నాయే ఇవి మొత్తం దేహానికి స్టెబిలిటీని ప్రొవైడ్ చేస్తాయి కాబట్టి ప్రతిష్ఠ ప్రతిష్ఠతి అనయా ఇది ప్రతిష్ట దేహమంతా కూడా ఈ భాగం చేతను స్థిరంగా నిలిచి ఉంటోంది స్టేబుల్గా కాబట్టి ప్రతిష్ట ఇదం పుచ్చం ప్రతిష్ఠ అని ఈ విధంగా రెండు పక్షాలు ఒక తలకాయి ఒక పుచ్చము పుచిస్ ప్రతిష్ట నాలుగింటిని రెడీ చేసి పెట్టుకున్నాం ఇంకా ఇది ఇక్కడ యథాతథంగా యాజ్ యాజ్ దే ఆర్ దే ఆర్ టేకన్ దర్ యాజ్ ఇన్ ది ఫ్యూచర్ దే విల్ బి అప్లైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ మెటాఫ్ ఏ తత్ ప్రకృత్యా ఉత్తరేషాం ప్రాణమయాదీనా రూపకత్వ సిద్ధి ఇక్కడ రూపకం ఏం లేదు ఇక్కడ మెటఫోర్ ఏం లేదు ఇక్కడ ఎస్సచ్ ఈ సీక్వెన్స్ అంతా పెర్ఫెక్ట్గా కోయిన్సైడ్ అయిపోయింది ఇంక ఈ పైన రాబోయేటువంటి ప్రాణమయాదులన్నిటి కూడా ఈ సామాన్యాన్ని లేకపోతే ఈ పోలికని తీసుకునే రూపకాన్ని మనం నిర్మాణం చేయబోతున్నాము ప్రతి చోట రూపకం కింద పెడతాం ఏమంటే ప్రాణము అంటే లైఫ్ ఫోర్స్ కదా ఇప్పుడు దేహము అనేదానికి ఒక విశిష్టమైన స్థూల ఆకారం ఉన్నది కనుక ఈ ఆకారాన్ని పట్టుకుని మీరు ఇది తలకాయి మీ ఇది తోక అంటే బాగుంది కానీ లైఫ్ ఫోర్స్కి ఆకారమే లేదే ఆకారం లేని దాని ఎందు మీరు ఏ మెటఫర్ మాత్రం ఎలా చేయగలుగుతారో ఆకారం కొంచెం ఉంటే మెటఫర్ నడిపించవచ్చు అసలే ఆకారం లేని దానికి మెటఫర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే చెప్తున్నారా మూషానిషిక్త ధృత తామ్రాది ప్రతిమావత్ అదే అలాగ మేము ఏర్పాటు చేస్తాం ఈ దృష్టాంతాన్ని రూపకాన్ని ఎలాగంటే మూష అంటే మూస తెలుగులో మూస ఎరా ఎప్పుడైనా విన్నారా మూసలో పోసినట్లు పోస మూస మూస అంటే మౌల్డ్ అని అర్థం ఎప్పుడైనా మీరు విగ్రహాల తయారీ చోటికి చేసే చోటికి వెళ్ళి చూస్తే మీకు మౌల్డ్ సంగతి అర్థం సో నేను చూశాను అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు మీరు విఘ్నేశ్వరుడు విగ్రహం చేయాలనుకున్నారనుకోండి ఆ విఘ్నేశ్వరుడి విగ్రహానికి తగ్గట్టుగా ఒక మోస ఒకటి ఉంటుంది ఆ మట్టితోటి చేసిన మూస ఆ ముందు మట్టితోటి మూస చేస్తారు మూస తయారు చేసుకుని ఆ మూసని ఇలాగా నేలలో లోతుగా కప్పిపెట్టి అట్టే పెడతారు ఇటో అటు కదిలిపోకుండా ఆ మూస ఇప్పుడు ఆ మూసకి అచ్చు ఆ మూస చుట్టూ మట్టి పూసేస్తారు అది లోపల మూస లోపల విఘ్నేశ్వరుడు ఆకారం ఉంటుంది బయట మట్టితోటి నిండి ఉంటుంది దానికి తల మీద ఆ చిల్లు ఒకటి ఆ చిల్లులో గరాట్ ఒకటి పెడతాడు పెట్టి మూస చుట్టూ నిప్పు వేస్తాడు సో దట్ ఆ మూస వేడిగా ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తాడంటే మెటల్ని బయట వేరే కరిగిస్తాడు ఒక క్రూసిబుల్లో పెట్టి నిప్పుల్లో పెడతాడు బాగా వేడి చేస్తే ఆ క్రూసుబుల్లో ఆ మెటల్ బాగా కరుగుతుంది కరిగిన తర్వాత ఈ గరాటు కూడా వేడి చేస్తున్నాయి ఎవ్రీథింగ్ హాట్గా ఉండాలంటే అదనంతా డ అక్కడికక్కడే గట్టిపడిపోకూడదు దాన్ని ఆ మూసలో పోస్తాయి ఆ చీల్లుండా మూసలో పోసేస్తాయి పోసేస్తే ఈ దృత తామ్రము ధృత అంటే కరిగిన తామ్రము అంటే రాగి మొదలైన పంచలోహాలతో కూడినటువంటి ఆ మెటాలిక్ మాస్ అది ఫైన దానికి ఏదైనా ఒక షేప్ ఉందా దానికంటూ ఒక విశిష్టమైన షేప్ ఏం లేదు కానీ అది ఏ మూసలో పోసామో ఆ మూస యొక్క షేపు దానికి వచ్చేస్తుంది సో ఇప్పుడు మూసకు తల ఉంది ఈ మెటల్కే తల వచ్చేస్తుంది మూసకి చేతులు ఉన్నాయి మెటల్కి చేతులు వస్తాయి మూసకి కాళ్ళు ఉన్నాయి మెటల్కి కాళ్ళు వస్తాయి అలాగే ఇప్పుడు ఆ పోసేసి ఆ మూస బయట తీసేస్తాడు తీసేసి ఇది ఓ మెటల్ను చూపిస్తాడు మెటల్ను చూపించి ఇవి కాళ్ళు కడుగుతాడు ఇది తలకాయ అంటాడు ఇదేమో రెక్కల్ అంటాడు ఇది అంటాడు సో ఇప్పుడు మెటల్ హ్యాజ్ ఎక్వైర్డ్ ఎ హెడ్ మెటల్ హ్యాజ్ ఎక్వైర్డ్ లెగ్స్ ఎక్కడి నుంచి వచ్చే వాటికి మెటల్ యాజ్ సచ్ హ్యాస్ నో లెగ్స్ బట్ నౌ ఇట్ హ్యాస్ ఎక్వైర్డ్ లెగ్స్ హ్యాస్ దో బై వర్చ్యూ ఆఫ్ దిస్ మూస అలాగే లైఫ్ ఫోర్స్ హ్యాస్ నో పర్టికులర్ షేప్ బట్ యాజ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ దిస్ బాడీ ఇట్ హ్యాస్ దో ఎక్వైర్స్ ఎ హెడ్ ఇట్ అక్వైర్స్ హ్యాస్ దో టూ హ్యాండ్స్ టూ పక్షాస్ అది దృష్ట కాబట్టి ఈ లైఫ్ ఫోర్స్కి ఒక పురుషాకారాన్ని మనం ఇప్పుడు అధ్యారోపణ చేస్తాము అది వ్యవస్థ రూపక వ్యవస్థంతా చేశారు అట్ ది సేమ్ టైం పురుష గురించి కూడా మనకు వ్యవస్థ ఇది పురుష దేహము ఇది అన్నమయము దీని ఎందు మానవుడు ఆత్మబుద్ధిని కలిగి ఉన్నాడు ఓకే సామాన్యంగా అందరికీ ఉన్న ఆత్మబుద్ధే మనకే ఉంది పెద్ద విశేషమేముంది ఇట్ ఈస్ వెలిడేటెడ్ ఓకే శుభం భూయాత్ యూ హ్ ఇట్ లైక్ దాట్ తద్యేష శ్లోకో తస్ ఏవా బ్రాహ్మణోక్ అన్నమయాత్మ ప్రకాశక శ్లోక మంత్రహీ తత్ తత్ అంటే తస్మిన్ సప్తమీకి లుప్త లుప్త విభక్తి విభక్తి లోపిస్తే ఇంకే శబ్ద రూపమే ప్రాతిపదికే మిగులుతుంది ఆ లోపించిన విభక్తి సప్తమీ విభక్తి సాధారణంగా సప్తమీయే లోపిస్తూ ఉంటుంది ఎక్సెప్షనల్ కేసెస్లో పంచమీ అలా ఉండొచ్చు బట్ జనరల్లీ వ్యోమన్ అంటే వ్యోని తత్ అంటే తస్మిన్ సో తత్ అంటే తస్మిన్ ఏవ అపి అంటే ఏవ సో తస్మిన్నేవ దాని ఎందే దానియందే అంటే ఆ విషయములో తస్మిన్నేవ అర్థే అదే విషయంలో ఇక్కడ విషయం కదా చెప్పి సబ్జెక్ట్ మ్యాటర్ కదా అదే విషయంలో అదే విషయం అంటే బ్రాహ్మణం చెప్పింది కదా బ్రాహ్మణ వాక్యాలు వచ్చే పైన నుంచి బ్రాహ్మణ వాక్యాలు ఇతీ దగ్గర మంత్రం పూర్తయింది బ్రాహ్మణ అవి ఆ తర్వాత వచ్చిందంతా బ్రాహ్మణం తస్మాద్ ఆత్మనా ఆకాశస్వంభూత అక్కడి నుంచి వరుసగా బ్రాహ్మణ వాక్యం వచ్చింది ఆ బ్రాహ్మణ వాక్యాల్లో బ్రాహ్మణంలో ఆ బ్రాహ్మణంలో ఏం చెప్పారు అన్నమయాత్మ ప్రకాశక ఆ బ్రాహ్మణంలో ఆకాశం ఆత్మ నుంచి పుట్టింది అలా అలా చెప్పుకొచ్చి ఫైనల్గా అన్నమయ ఆత్మ ఫుడ్ బాడీయే ఆత్మ అని అందరూ అనుకుంటున్నటువంటి విషయం ఈ ఫుడ్ బాడీయే ఆత్మ అనే విషయాన్ని ఇంకా బాగా హైలైట్ చేసేటువంటి ఒక మంత్రము గలదు శ్లోక శ్లోక శ్లోక అంటే మంత్రం ఏష మంత్ర భవతి శ్లోకం అంటే మంత్రం శ్లోక్యతే కీర్త్యే ఇది శ్లోక మంత్ర గానము చేయబడేది అయితే రిసైట్ చేయబడేది కనుక శ్లోక అంటే మంత్రము అని అర్థం అవునుగా కాళిదాసు గారి శ్లోకాలు లేకపోతే ఈ భర్తృహరి శ్లోకాలు గాము ఇవే శ్లోక శబ్దానికి మంత్రం అని అర్థం ఇదిగో ఈ మంత్రము ఆ అన్నమయత్మని అంటే అన్నమయ దేహమే అన్న వికారమైన దేహమే ఆత్మ అనే అంశాన్ని దా ఆ అంశం మీద ఇంకా కొన్ని మంచి మంచి రహస్యాలు కొన్ని ఉన్నాయి వాటిని బోధిస్తుంది ఇది ప్రథమానువాక భాష్యం ఐ మేడ్ సమ్ ప్రోగ్రెస్ టుడే సో మొదటి అనువాక భాష్యం అని చూడండి అన్నమయాత్మ గురించి ఇంకా మాకు బోధించేదే ఉందండి మాకు తెలుస్తుంది అది ఆత్మ కాదు ఆత్మను గురించి కాలక్షేపం చేసుకుంటున్నాం బోధించేదే ఉందండి అని మీరు నువ్వు ఇంకా బ్రహ్మదాకా వెళ్ళక్కర్లేదు అన్న అన్నమయాత్మ దగ్గర ఉపనిషత్తు చెప్పే విషయాన్ని తెలుసుకోగలిగితే ఎంతో గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి ఈ అన్నమయాత్మ దీనికి జగత్తుకి మధ్యలో ఒక విశిష్టమైన సంబంధం ఉంది మనం ఆ సంబంధాన్ని కూడా చెడగొట్టు కూర్చున్నాం ఇది ఇది దేహము సబ్జెక్ట్ అని జగత్ ఆబ్జెక్ట్ అని మనం అనుకుంటున్నాం విచ్ ఇస్ రాంగ్ తర్వాత ఈ ఇది ఒక సెపరేట్ ఇండిపెండెంట్ ఇండివిజువల్ అని అనుకుంటున్నాం ఇట్ ఈజ్ రాంగ్ తర్వాత దీనికి ఆ హోల్ ఒకటి ఉంది ద యూనివర్స్ యూనివర్సల్ పురుష ఒకటి యూనివర్సల్ బాడీ కాస్మిక్ పెర్సన్ ఆ కాస్మిక్ పర్సన్కి దీనికి ఒక విశిష్టమైన సంబంధం ఒకటి ఉంది అవినాభావ సంబంధం ఒకటి విడదీయరాని సంబంధం అవటం అది తెలియదు నాస్తికులు నాస్తికులు అంటారు ఏం నాస్తికులు నాస్తికులు అంటే ఏమిటి వాట్ ఈజ్ నాస్తి ఏమిటి లేదంటావు దేవుడు లేడు దేవుడు అంటే ఏమిటో తెలిసే లేదంటున్నావా కెన్ యూ సే దట్ ది యూనివర్సల్ పెర్సన్ ఈజ్ ఆబ్సెంట్ కెన్ యూ సే దాట్ ఇఫ్ యూనివర్సల్ పర్సన్ ఈజ్ ఆబ్సెంట్ దెన్ ది పర్సన్ టు సే దట్ విల్ నాట్ బి దేర్ యూనివర్సల్ పర్సన్ ఈజ్ ఆబ్సట్ దేర్ అని చెప్పివాడు ఒకడు ఉన్నాడే వాడే ఉండడు అసలు వాడు ఉంటేనే యూనివర్సల్ పర్సన్ ఉంటేనే వీడు ఉన్నాడు యూనివర్సల్ పర్సన్లు అయితే వీడే లేడు వీడు తరంగా వచ్చి సముద్రాలంటో ఏమీ లేదండి అని చెప్పింది అనుకోండి సో ఈ విధంగా అన్నమయ్య దగ్గరే ఎన్నో అద్భుతములైన విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉన్నాయి అంచేతనే అది అక్కడ అజ్ఞానం ఉన్నా అంచేతనే దీన్ని ట్రూ హయ్యర్ ట్రూత్ లోవర్ ట్రూత్ అంటారు దీన్ని కేవలము అజ్ఞానం అని తులసి కూర్చునక్కర్లేదు నువ్వు దిస్ ఈజ్ అ లోవర్ ప్రూత్ శాఖాగ్రచంద్ర దర్శనం కదా శాఖలను కూడా మనం చూసి ఆ తర్వాతే చంద్రుణ్ణి దర్శిస్తాము కాబట్టి తదప్యేష శ్లోకోవతి ఈ అన్నమయ అన్నమయ ఆత్మ దగ్గరనే మనం తప్పకుండా తెలుసుకోదగినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి ఆ విషయాలని ఈ మంత్రము చెప్తోంది అన్నాద్వై ప్రజాదం అన్న సారీ భాష్యం అన్నాత్ रसादि भाव भावपरिणता वैसे स्मरणार्थ प्रजास्थावर जजाते इकडी भागम को जग्र अन्वयचु चिकाक कल भागमेंटे शुरुत ఏ విభాగాన్ని మనం ఫిక్స్ చేసి కూర్చున్నామో ఇలాగా నేను వేరే ఉన్నాను కాస్మిక్ పర్సన్ వేరే ఉన్నాడు అనే విభాగం ఒకటి మనం ఫిక్స్ చేసి ఒకప్పుడు శృతి ఆ విభాగాన్ని యాక్సెప్ట్ చేసి మాట్లాడుతుంది ఇంకోప్పుడు ఆ విభాగాన్ని త్రోసిపుచ్చి మాట్లాడుతుంది సో బోత్వేస శృతి మాట్లాడుతూ శంకరులు కూడా అలాగే మాట్లాడుతారు ఉపనిషత్తుల్లోనూ అక్కడ ఎప్పుడు మాండ్యశ్తి ఉందనుకోండి మాండూప్య శృతిలో Individual is not uh, recognized. Only the universal person is recognized. What happened to the individual? And this individual is not uh, separate from the universal person. That's what happened. That's why there is no one. No one is no one. It is the cosmic person. This is why the cosmic person is the cosmic person. అదేమిటండి ఆ కాస్మిక్ పర్సన్ నుంచి ఎలా పుట్టేయండి ఆ కాస్మిక్ పర్సన్ నోట్లోంచి ఊడిపడ్డాయా ఏమి కొంతమంది అలా కూడా చెప్తారు ఈ కథలు చెప్పి వాళ్ళు ఉన్నారే ఏ విచారము చేయకుండా ఏదో చెప్తే వాళ్ళు సో బ్రాహ్మణోషముఖమాసీత్ అనే ఏదో వాక్యం ఒకటి ఉంది అదే రూపకం అది అంత చక్కటి రూపకం ఆ రూపకానికి అది రూప రూపకం అంటే వీడికి తెలిస్తేగా అసలు ముందు మెటఫర్ అనేది ఒకటి ఉందని మెటఫర్లో అది అది కాని దాని ఎందు అది ఒకనొక సామాన్యం చేత అధ్యారోపణం చేయబడితే ఇంత ఆలోచన వాడికి ఎక్కడుంది బ్రాహ్మణుడు నోట్లోంచి పుట్టాడు ఏదో పిచ్చి ఇలాంటి మాటలు మాట్లాడితే స్వామి దయానంద సరస్వతి ఆది సమాజ సంస్థాపకులు ఆయన చాలా పరుషంగా దాన్ని ఖండించారు అలాగే ఉంటుంది తప్పు అర్థం చెప్తుంటే పరిపరుషంగా ఎదురు వాళ్ళు ఖండిస్తారు తర్వాత అదుగో వాడు ఖండించాడు బాధపడాల్సి ఉంటుంది ఇవ ఎనే ప్రాబ్లమ్స్ ఎనీవే సో అన్న అన్న అన్నం నుంచి అన్నము అంటే కాస్మిక్ పెర్సన్ కాస్మిక్ పెర్సన్ నుంచి వీడు పుట్టాడు ఈ మనిషి పుట్టాడు కాస్మిక్ పర్సన్ నుంచి పుట్టాడంటే వాడు నోట్లో చూడబడ్డాడే ఏమి కాస్మిక్ పెర్సన్ పెద్ద దెయ్యంలా కూర్చుంటే బళ్ళు మన నోట్లో చూడబడ్డాడు నాకు దట్వే కాస్మిక్ పెర్సన్ నుంచి పుట్టాడు ఎలా పుట్టాడో తెలిసిన ఆ కాస్మిక్ పెర్సన్ నుండి ఆకాశం పుట్టింది ఆకాశం నుంచి వాయువు పుట్టింది వాయువు నుంచి అగ్ని పుట్టింది అగ్ని నుంచి అప్పులు పుట్టాయి అప్పుల నుంచి పృథివీ పుట్టింది పృథివీ నుంచి ఔషధులు పుట్టాయి ఔషధుల నుంచి అన్నం పుట్టింది ఆ అన్నరసరూపంగా వీడొచ్చాడు సో ఇక్కడ ఉన్న అన్నమయము ఆ కాస్మిక్ పర్సన్ నుంచి వచ్చింది ఆ కాస్ ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు ఈ మనిషి తల్లి గర్భంలో కణం రూపంగా ప్రవేశించాడు ఈ మనిషి యొక్క సారమంతా కణంలో ఉంది మనం చూసాం కదా అంచేతనే వీడే తల్లి తల్లి భార్య ఎందు పుడుతున్నాడు జా జాయతే అశామితి జాయ అంచేతే భార్యకి జాయా అని పేరు ఎందుకంటే ఆమె వీడే పుడుతున్నాడు వీడే పుట్టడం ఏంటంటే వీడి ఇక్కడ ఎదుర్కొన్నా నిలబడ్డాడు కదా అంటే వీడు తన సారస్వరూపాన్ని ఒక కణంలో విడిచి ఆ కణం ద్వారా ఆమె గర్భంలో ప్రవేశించి పుట్టాడు అంచేత వీడే పుట్టాడు అలాగే ఆ హిరణ్య గర్భుడు అంటే కాస్మిక్ పెర్సన్ అన్నరస్వరూపంగా వాట్ ఏ థింగ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ లైక్ సేయింగ్ నేను ఒక మనిషిని ఉన్నాను ఈ ముక్కులో ఉన్న కణంలో ఎవరున్నారో నేనే ఉన్నాను చే చేతిలో ఉండే కణంలో ఎవరున్నారో నేనే ఉన్నాను సో ఎవ్రీ సెల్ హియర్ ఇది మీకు ఇది నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన ఎన్ని సెల్స్ ఉన్నాయో తెలుసిన ఇక్కడ ఒక ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి ఈ ట్రిలియన్ సెల్స్కి కావలసినటువంటి శక్తి పోషక శక్తి It is coming from a single source and that single source is the blood. The first thing is that the blood is used in every cell. Now, there are cells in every cell. What is the nutrition of our cells? Blood flow. There are cells in the ventricle. There are cells in the ventricle. What is the nutrition of our cells? It is the same blood. It is the same as the cell in every cell in every cell. తల మీద ఉన్న సెల్స్కి తలలోని బ్లడ్ అంటే అలాగేమీ లేదు కామన్ బ్లడ్ ఇట్ ఈజ్ ఇట్ ఈస్ సర్కులేటింగ్ ఓకే బ్లడ్ ఎక్కడ బ్లడ్ అక్కడే ఆగిపోతే ఆ దేహం కొలాబ్స్ అయిపోతుంది చచ్చిపోతాడు వాడు అలా నిలబడలేడు కాబట్టి ద సేమ్ బ్లడ్ ది సేమ్ యూనిట్ ఆఫ్ బ్లడ్ ఈజ్ షేర్డ్ ఈక్వల్లీ బై ఆల్ సెల్స్ అలాగే వీఆర్ ఆల్ లైక్ సెల్స్ ఇన్ దట్ కాస్మిక్ పర్సన్ సో ఆ కాస్మిక్ పెర్సన్కి అన్నము అని పేరు విరాట్ కాస్మిక్ పెర్సన్నే మీరు మళ్ళీ రెండు మూడు లెవెల్స్లో వర్ణించవచ్చు ఎలాగైతే ఇప్పుడు మనిషి ఉన్నాడు మనిషిని రెండు మూడు లెవెల్స్లో చెప్పొచ్చు వీడిని ఫిజికల్ లెవెల్లో చెప్పొచ్చు చెప్పి ఆ దిట్టంగా బాగానే ఉన్నాడు అండి అనవచ్చు లేకపోతే ప్రాణ లెవెల్లో చెప్పొచ్చు ఆ చూడడానికి పుడకలా ఉన్నాడు కానీ బాగా వేగంగా పెరిగెత్తుతున్నాడు అని అనొచ్చు ప్రాణ లెవెల్లో లేకపోతే మనస్సు లెవెల్లో చెప్పచ్చు అరే చూడ్డానికి అలాగా అమాయకుల్లో ఉన్నాడు కానీ మంచి బుద్ధిశాలి అని మనస్సు లెవెల్లో చెప్పచ్చు మంచి పండితుడు ఇన్ని లెవెల్లో చెప్పవచ్చు సో అలాగే ఆ యూనివర్సల్ పర్సన్ ని ఫిజికల్ లెవెల్లో చెప్తే ఆయనకి విరాట్ అని అంటారు ఆయనే ప్రాణ యూనివర్సల్ ఎనర్జీ లెవెల్లో చెప్తే సూత్రాత్మ అని అంటారు ఆయనే బుద్ధిశక్తి రూపంగా చెప్తే హిరణ్ అంటారు ఆయనే వీటన్నిటికీ మూలంలో ఉన్నటువంటి ఆ ఈశ్వర్ శక్తి అనే రూపంలో చెప్తే ఈశ్వరుడు అని అంటారు ఇన్ని పేర్లు ఆయనకే ప్రొఫెసర్ గారు నీరసంగా ఉన్నాడు వేగంగా నడుస్తున్నాడు ఇన్ని ఒకయ మనిషికే సో ఇక్కడ మనం అన్నమయాన్ని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ కూడా మనం ఫిజికల్ బాడీ సెన్స్లో మాట్లాడాలి అదే విరాట్ అని పేరు సో అన్నాద్వై ప్రజా ప్రజాయంతే అన్నాథ్ అంటే ఆ విరాట్ నుండి ప్రజా సమస్త ప్రాణులు ప్రజా ఎంతే పుట్టుచున్నవి సముద్రంలో నురగా తరంగాలు ఇవన్నీ ఉన్నాయండి నురగలు ఇవిలాంటివన్నీను చిన్న చిన్న రిపుల్స్ పిల్ల తరంగాలు మధ్య తరంగాలు పెద్ద తరంగాలు ఇవన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయండి ఒకే మహాసముద్రం నుంచి పుడుతున్నాయి అదేవిధంగా ఈ సమస్త ప్రాణులు కూడా ఆ విరాట్ నుంచి పుడుతున్నాయి అన్న అన్నం అంటే విరాట్ ఆయన ఆ విషయం he he doesn't even bother to say that ever shankara you know why shruti kuda annad viradaatmakaa praja prajayante no it doesn't say that it simply says annat praja prajayante annat ante virat shruti it understands it so clearly i'm showing so it uses annam is virat annam brahmhe tim ya janat raboton అన్నం అంటే మన కంచంలో ఉండే కొబ్బరికాయ పచ్చడి అది బ్రహ్మని కాదు ఈ విరాట్ ఇది కూడా బ్రహ్మే బట్ విరాట్ ఈజ్ బ్రహ్మ అనే అభిప్రాయం సో ఆ అన్నము నుండి విరాట్ నుంచి ఈ ప్రాణులన్నీ పుడుతున్నాయి సో అది కాదండి ఇక్కడ ప్రాణి ఇక్కడ ఉంది కదా అంత విరాట్ నుంచి ఈ ప్రాణి ఎలా పుట్టిందంటే రసాది భావ పరిణత ఆ విరాటే పంచభూతములయ్యి ఆ పంచభూతముల్లో పృథ్వీ అంశం ఉన్నది పృథివీలో కూడా మిగతా భూతాలన్నీ ఉన్నాయి అవన్నీ ఔషధులు రసము ఇన్ని భావములు ఈ రసరూపంగా ఆ విరాటే పరిణామాన్ని చెంది ఇక్కడికి వచ్చినాడు అని చెప్పిన ప్రతి ప్రాణి అందు ఆ విరాటే ప్రకటమవుతున్నాడు ఎలాగైతే ఈ దేహంలో ఉన్నటువంటి ప్రతి కణమునందు నేను ఉన్నాను నేను ప్రతి కణంలోనూ నేనే ముక్కులోనూ నేనే చెవిలోనూ నేనే బ్రాహ్మణోస్య ముఖమాసేది అంటే అర్థం అది సో విరాట్ వై ఇది స్మరణార్థ ఇట్ ఈస్ సచ్ ఎ వెల్ నోన్ ఫ్యాక్ట్ దట్ దృతి జస్ట్ రిమెంబర్స్ ఇట్ ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ థింగ్ అని ఆ వైకి అర్థం అది ప్రజా అంటే స్థావర జంగ చెట్టు చేమలు మొదలకుండా మొదలైన కదలని ప్రాణులు పక్షులు పశువులు మనుషులు మొదలైన కదిలే ప్రాణులు అన్నీ ఆ విరాట్ నుంచే పుడుతున్నది పృథివీ గు యాకాశ్చ అవశిష్టా పృథివీం శ్రుతృథివీమాశ్రిత అన్నాదేవ్రజాయే చూడండి ప్రజా అని చెప్పారు ప్రజా అంటే ప్రాణులు ప్రాణులు అంటే రకరకాలు ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయో స్థావరములు జంగమములు అని చెప్తే మీరు మళ్ళీ ఈ రెండింటికి మధ్యలో ఇంకోటి ఉంటుంది ఎన్ని వెరైటీ ప్రాణులు ఈ భూమండలాన్ని ఆశ్రయించుకుని ఉన్నాయో అన్నిను భూమి మీదే ప్రాణం ఉందా ఇంకెక్కడా లేదంటే అది టాపిక్ కాదు ఇక్కడ ఇక్కడ టాపిక్ ఒక మనిషికి వాడి స్వరూపాన్ని బోధించడం ఆ మనిషి భూమండలం మీద మకాన్ చేస్తున్నాడు అంచేత భూమండలానికే రిఫరెన్స్ గెలాక్సీలు ఉన్నాయి మరో ఉన్నాయి మరో అన్నీ ఉన్నాయి బట్ రిఫరెన్స్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్ పులిస్ హియర్ ఇయర్ఫోన్ అంచేతనే యాహ్ కాశ్చ పృథివీ మిశ్రి యాహ్ కాశ్చ ఏవేవైతే ఉన్నాయో అంటే అవశిష్టా మిగిలినవి జంగములు స్థావరములోనూ లెక్క వేశాం ఆ లెక్కలో ఫిట్ కాని ఏమైనా ఉంటే అవన్నీ కూడా అవశిష్టా పృథివీని ఆశ్రయించుకుని బతికేటువంటి సమస్త ప్రాణులు కూడా అన్నాదేవ ప్రజా అంతే ఆ విరాట్ నుండే పుడుతున్నది ఆ విరాట్టుకే విష్ణు అనే పేరు పెట్టారు శివుడు అని ఇంకోహళ్ళు పేరు పెట్టారు ఆ విరాట్కే హిరణ్య గర్భుని స్థాయి వరకు అందరూ వచ్చారు ఈ రెలిజియనిస్టులు కొద్ది కొద్ది గొప్పో అర్థం చేసుకున్న చేసుకోక ఆ తర్వాత పైకి అదగలేకపోయారు వాళ్ళు అక్కడే సెట్లు అయితే ఆ విరాట్లో అంతర్భాగంగా ఉన్నామని తెలుసుకున్నవాడు మునగడే అంత జ్ఞానం కూడా సమాజంలో మనకి కనపడదు విరాట్ నుంచే సమస్తము పుట్టినవి అన్నే నైవ జీవంతి అథోఅీ జాతా అన్నేనైవ జీవంతి ప్రాణాన్ ధారయంతి వర్ధంత ఇత్యర్థ సరే పుట్టినప్పుడు విరాట్ నుంచి మేము పుట్టి ఉండొచ్చండి ఇప్పుడు విరాట్కి మాకు ఇంక సంబంధం ఏం లేదు మేము సపరేట్ అయిపోయాం అంటే నో తల్లి బిడ్డ సెపరేట్ అయిపోతారు కదా అలా అక్కడ అయితే అవ్వచ్చు నువ్వల్లా అవ్వలేవు ఎందుకంటే అథో అపి మరియు అన్నేనైవ జీవంతి జాతాహ పుట్టిన ఈ ప్రాణులు అన్నేనైవ ఆ విరాట్ మూలకంగానే జీవంతి ప్రాణాన్ ధారయంతి ఆ విరాటే వర్షాలు రూపంగా జలరూపంగా వస్తున్నాడు ఆ విరాటే వాయు రూపంగా ఉన్నాడు నేను ఆ విరాట్ రూపం విరాట్ నేను అనే దాని వలననే ఈ దేహం నడుస్తుంది నేను కనుక లేకపోతే దేహం కొలాప్స్ అయిపోతుంది సో కోమాలో ఎంతసేపో నిలబెడతారు దాన్ని నేను లేని కోమాలో దేహం ఎంతోసేపు నిలబడదు నేనున్నా నేను చుట్టూ ఆ ఆకాంక్ష బతకాలే అనే ఆకాంక్ష చుట్టూ దేహం నిలబడి ఉంటుంది కాబట్టి ఆ విరాట్ విరాట్ వలననే వాయు రూపంగా జలరూపంగా ఇతర పంచభూతాల రూపంగా ఆహారం రూపంగా శక్తి రూపంగా మెటబాలిక్ ప్రాసెసెస్ రూపంగా ఇన్ని రూపాలుగా ఆ విరాటే ఉండబట్టే ఆ విరాట్ కారణంగానే ఈ పుట్టినటువంటి ప్రాణులు జీవంతి జీవ ప్రాణధారణే ప్రాణాన్ ధారయంతి సరిగ్గా పాణిని మహర్షి యొక్క ధాత్వార్థం ఎంతో అంతే అర్థం చెప్తారు ఇటు ఇటు అటు అధికంగా చెప్పరు జీవంతి బతికేస్తున్నారు ఇదండి ఏదంటే ఉద్యోగాలు చేసేస్తున్నారు ఇన్నర్థాలి ప్రాణధారణ ప్రాణాంధారయంతి అంటే పుట్టినప్పుడు కూడా ప్రాణాలు ధరించే ఉన్నాయి కదండీ అంటే వర్ధంతే ఇచ్చర్థ పుట్టి ఆ ప్రాణశక్తి చేతనం పెరుగుతున్నాయి అని అర్థం కంటిన్యూ ం పూర్ణమ పూర్ణమిగం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణశ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యు శా విశా